ఇక్కడెందుకు ను శ్రాత్తగా ఎందుకు ఇక్కడ మంతగా మిగిలిపోవు అంత పాడుకుంటూ అప్పుడు మిగులు తెలిసింత లేదంటే ఇక్కడ వింటేనే నిశ్చింత అర్థమవుతుంది అది ఎక్కడైనా సరే ఆనందం కలగాలన్నా జ్ఞానం కలగాలన్నా వీళ్ళు సస్పెండ్ కావాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది నువ్వు కూడా ఆలోచిస్తే కుదరదు అంతవరకే కాబట్టి ఒక డాన్స్ చూస్తూ ఉన్నావు అంతమందు ఎంత శ్రమ కూడాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి ఒక క్యాసెట్ వింటుండవా అనుకు క్యాసెట్ వేసేటప్పుడు నువ్వు ఆలోచన చేస్తే నువ్వు ఎంజాయ్ చేయలేవు సర్వకారణ వితరణ దాని మీదకే పోవాల కృష్ణ ముకుంద అది కూడా బాగా బాడా అదింటావా ఇదింటావా అది అర్థం ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఎక్కడెక్కడైతే మనకు ఆనందం కనపడుతూ ఉంటుందో ప్లీజ్ అక్కడ తాత్కాలికంగా ఆదుగుతుంది ఇప్పుడు అందువల్ల క్షణికం అన్నమాట ఏ వ్యక్తికి ఇష్టవస్తు ప్రాప్తి వల్ల ఆనందం కలిగినా సెదీస్ లేదు పుణ్యఫల విశేషం వల్ల ఆనందం కలిగినా క్షణికం ఎందుకో తెలుసా మళ్ళీ అన్యదాగ్రహణం అన్యదాగ్రహణం మళ్ళీ వేరే వృత్తి వచ్చి దీన్ని అందువల్ల ఒక్కోసారి అదే అంటుంటాం ఇక్కడే మీకు వచ్చేది అది ఆ నిరాశావాది అంటారు చూసారు మీరు అసలు ఆ పదానికి అర్థం లేదు ఇదే వృత్తి భంగం చేస్తూ అగ్రహణ స్థితి అన్యదా గ్రహణ స్థితి ఇక్కడ వస్తుంది ఆ బాధ అంతా కూడాను అంటే ఒక ఎప్పుడు సంతోషపడతారో తెలియదండి ఎప్పుడు దుఃఖభాగులు చేరుంటాడు కారణం ఏంటి తెలుసా ఏదైనా లభ్యమైనప్పుడు కూడాను ఆనందాన్ని పొంది ఇంకేదో లేదనుకుంటాడు ఫినిష్ ఆ ఇంకేదో లేదు అని ఆ వృత్తిలో దీన్ని భగ్నం చేస్తా పోతుంది కాబట్టి జాగ్రత్త ఇష్ట వస్తువు వల్ల నీకు సుఖం కలిగిన పుణ్యఫల విశేషం వల్ల నీకు సుఖం కలిగిన తాత్కాలికంగానే ఉంటుంది ఇక్కడ ఎందుకో తెలుసా ఎందుకో మళ్ళీ వేరే ఒక ఆలోచన వచ్చేసి ఆలోచన వస్తే ఇది పోది ఈ వృత్తి లేకుండా కంటిన్యూ అవుతావు స్లీప్లో సుక్షుప్తిలో అది ఇంకేం విషయం అందువల్ల ఎక్కువ కాలం మనిషి అతృప్తిగా ఉండడానికి కారణం తొందరగా నిద్రపోవాలని ప్రయత్నం చేయడానికి నిద్ర లేవలేకపోవడానికి కారణం ఇది ఎందుకో తెలుసా అక్కడ వృత్తి భగ్నం చేయకుండా ఉంటుంది అన్యదగ గ్రహణం జరగదు అందువల్ల మనిషి ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేహం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడైతే అలిసిపోయి నిద్రపోతూ ఉండారో ప్రతిరోజు ఆ నిద్రలో కలిగేటువంటిది ఏదో అది ఆనందమై కోసం కానీ ఇది కూడాను ప్రియాది వృత్తు వృత్తులతోనే కలిసింది గనక ప్రియమేవ శ మోద దక్షిణ పక్ష ప్రమోద ప్రకర్షేణ మోద ఇంకా ఎక్కువ అది అందువల్ల మోద ప్రమోద అప్రాబడింది ప్రకర్షేణ ఉపసర్గబడిపోయింది అందువల్ల ఇంకా ఎక్కువ ఆనందం అనమాట తడతమ భేదాలు మోదం ప్రమోదం ఆనందం మధ్యభాగం బ్రహ్మపుజ్యం ప్రతిష్ట ఇప్పుడు తస్యాపి ఆనందమయ కోశ్యాపి అనాత్మత్వం వదతి పో ఇప్పుడు చెప్పబోతున్నాడు ఏమనంటే అయ్యా ఇంత ఆనందమయ కోసం ఏదైతే నీకుందో అది కూడా ఆత్మ నభవతి అనాత్మత్వం భవతి దానికి వదతి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు ఏంటో తెలుసా ఇది ఆత్మ కాదు ఆనందమయ ఆత్మ నభవతి ఎందువల్లండి అనిత్యత్వాత్ అనిత్యత్వాత్ నిత్యం కాదు ఎందుకని ఇక్కడ నువ్వు ఇష్టవస్తువు లభించినప్పుడు కలిగే సుఖం గాని పుణ్యపల విశేషం వల్ల కలిగే సుఖం గాని లేక సుషుప్తులు కలిగే సుఖం గాని నిత్యం కాదు ఎందుకని దాంట్లో నుంచి మళ్ళీ బయటకు వస్తానే అయిపో గగనాధివత్ గగనాధిపతి శూన్యం అది ఆడ అనిత్యత్వాత్ దానికి దృష్టాంతం ఏంటో తెలుసా గగనాధిపత్ గగనం శూన్యం ఆకాశంలో ఏమి లేదు అట్లాగే నీకు సుచుప్తిలో ఏమి లేదు ఆంతర్యంలో నథింగ్ ఏమి లేదు గగనాధిపతి ఆకాశం కూడా స్పేస్ ఈజ్ కొలాప్సిబుల్ ఎందుకని పరిచ్ఛన్నం ఉంది మనకు తెలిసారు కదా సృష్టికి ముందు లేదు స్పేస్ కూడా సృష్టికి ముందు లేదు కాబట్టి దేశత అపరిచ్ఛిన్నంగా కనపడ్డా కాలత పరిచ్ఛన్నంగా కనపడతా ఉంది కాబట్టి కొలాప్సిబుల్ స్పేస్ టైం కొలాప్సిబుల్ అట్లాగే ఇది కూడాను కాబట్టి ఆనందమై కోసం ఏదైతే ఉందో అనిత్యత్వా అనిత్యమై ఉంది సోపాధిక ఉపాధి ఉంది మళ్ళీ దీనికి ఉపాధి పరిక్షన్ సుషుప్తి సుషుప్తిలో ఉంది కదూ ఇదే మళ్ళీ జాగ్రత్తలో ఉందే స్వప్నంలో ఉందే లేదు కాబట్టి ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకుండా గనక ఉపాధి ఉంది ఆనందమై కోసం ఉపాధి సోపాధిక ఉపాధి ఉంది ఉపాధి ఉండేటప్పుడు అది ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది ఆధారపడి ఉండేది ఏది సత్యం అయ్యేందుకు అవకాశం కదా కనుక సుషుప్తి జాగ్రత్త కాదు సుషుప్తి స్వప్నం కాదు ఎప్పుడైతే ఇది అది కాదో అది ఇది కాదో ఈ మూడు కూడాను ఇంకొక దాని మీద ఆధారపడి ఉండే ఈ మూడు దేని మీద ఆధారపడి ఉన్నాయో అది అవస్థాత్రయ సాక్షి ఆత్మ ఇవి ఏమి ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు వీటి అన్నిటినీ నిషేధించిన తర్వాత నిషేధావధి సాక్షి ఈ మూడు అవస్థలను నిషేధించిన తర్వాత ఏదైతే మిగిలి స్వప్రకాశం అయ్యిందో అది ఆత్మ దానివల్ల ఈ మూడు అవస్థలు తెలుస్తున్నాయి కాబట్టి అవస్థలు ఉన్నాయి గనక ఉపాధి ఉంది సోపాధి తత్వాత్తు ఉంది గనక ఉపాధి ఉండేటువంటిది పూర్ణమయ్యేందుకు అవకాశమే లేదు ఇంకా ప్రకృతే ప్రకృతేర్ వికారాత్ ప్రకృతే చూడి పైగా ఇది మార్పు చెందుతూ ఉంది ఎందుకంటే వృత్తి విశేషమే కదా ఆనందం అనేది వృత్తి విశేషమే కదా వృత్తి విశేషం ఎప్పుడైతే అయిందో వృత్తులు మారుతూ ఉన్నాయి కదా మనసులో వృత్తులు ఎక్కడున్నాయి మనసులో ఉన్నాయి వృత్తి విశేషమైంది కనుక మనసులోనే ఉంది మనసు ఎప్పుడూ మారుతూ ఉంది కాబట్టి ఆనందం కూడా మారుతూ ఉంది కాబట్టి ఈ ఆనందం ఏదైతే ఉందో ఇది అనిత్యానందమే గాని నిత్యానందం కాదు ఎందుకని ఇది అనిత్యాత్మే గాని నిత్యాత్మ కాదు ఆనందమయ్యే కోశ నిత్యాత్మ నభవతి స్వామిజీ తమ పుణ్య ఫలం అంటారు అది కూడా కారణమే అది కూడా కారణమే పో సుకృతం అనుకుంటే మాత్రం సుకృత క్రియా పని సుకృతం వల్ల పుణ్యం చేసుకోవడం వల్ల వచ్చింది అనుకోండి సుకృత క్రియా కార్యత్వ హేతోహో ఇది సుకృతం అన్నావు అనుకో అది కార్యం కదా సుకృతం పుణ్యం దీనికి కారణం ఉండాలి కదా కాబట్టి ఒక కారణం ఆధారం చేసుకుని ఇది వచ్చిందంటే దీనికి హేతు ఉండేటప్పుడు ఇది పూర్ణం ఎట్లా అవుతుంది కాబట్టి పుణ్యపల విశేషము పూర్ణం కాదు ఇష్టవస్తు ప్రాప్తి నిత్యం కాదు ఎందుకని వస్తువే నిత్యం కాదు ఆ ఇష్ట పొందడం వల్ల నిత్యత్వం వచ్చేందుకు అవకాశమే లేదు ఇకపోతేనేమో ఇది సోపాతి కత్వాత్ ఉపాధి ఉంది కాబట్టి ఇది ఏది కూడాను సత్యం అవకాశం లేదు కనుక ఆనందమయ కోశ ఆత్మ నభవతి ఇంతవరకు ఓకే ఎక్కడొస్తుందంటే ఇదిగో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇది ఇంపార్టెంట్ అయితే ఈ ఆనందమయ కోశానికి ఆధారమైంది ఏందండి పుచ్చం ప్రతిష్ఠ బ్రహ్మ ఏ బ్రహ్మ కార్య బ్రహ్మ కారణం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ ప్రతి అది బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ ఇంకా అక్క అదొక్కటే ఉంది అది దాటితే ఇంక బ్రహ్మమే ఇప్పుడు దీన్ని నిరాకరించిన తరువాత ఆనందమయ్యే కోశాన్ని తర్వాత ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఏంటి తెలిసి ఇంకేమి కోశాలు లేవు ఇంకా అన్ని నిషేధింపబడతాయి ఇప్పుడు బ్రహ్మతత్వంలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ అర్థమవుతుంది రేపు టుమారో అది తదప్యేష శ్లోకో భవతి ఉత్తర శ్లోకేనా భవతి వర్షతి ఉత్తర మంత్రేనా కాబట్టి రాబోయేటువంటి శ్లోకంలో ఇది తెలియజెప్పబడుతోంది కాబట్టి ఇంతవరకు వచ్చిన తర్వాత ప్లీజ్ ఎప్పుడైతే అన్నమయ్య కోసం నువ్వు కాదు నువ్వు అని అన్నాడో ప్రపంచమంతా కూడాను నేను కాదని అర్థమైపోయింది ప్రాణమయ కోసం నువ్వు అన్న తర్వాత అన్నమయ్య కోసమే నేను కాదు కాబట్టి దాని బాధలు నాకు లేవు ప్రాణం పోతుందేమో అని బాధపడుతున్నా మనోమయ కోసమే నేను తెలిసిన తర్వాత మనోమయాత్మ ప్రాణమయాత్మ వల్ల కలిగేటువంటి ఆకలి దప్పులు కానీ మరొకటి కానీ చావు కానీ నువ్వు బాధించవు వాటికి సంబంధించిన ఆలోచనలు నాలో కదలవు నేనే విజ్ఞానం ఏమని తెలుసుకునేటప్పుడు యజ్ఞం తనుతే కర్మాణ పిచ ఎప్పుడైతే అవి నేను తెలుసుకుని జ్యేష్ఠం సర్వే దేవాహ జ్యేష్టం ఉపాసతే అటువంటి బ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే నేను విజ్ఞానమయ్యే బ్రహ్మని తెలుసుకుంటూ ఉన్నానో తద్వారా దేహ సంబంధమైనటువంటి పాపాలు కూడా చేసే అవకాశాలు లేకుండా దాని నుంచి విడిపడుతూ ఉన్నాను మరి ఇదన్నీ దేనికోసం ఆనందం అదే ఆనందమయ్యే ఆత్మ అక్కడికి వచ్చేటప్పటికి ఓహో వస్తువుల్ని పొంది లాభం లేదు ఇష్టవస్తు ప్రాప్తి వల్ల లాభం లేదు పుణ్యఫల విశేషం వల్ల లాభం లేదు చేస్తే చేయొచ్చు ధర్మాలు చేయవచ్చు ఇష్టాపూర్తి కర్మలు చేయవచ్చు తద్వారా ఒకవేళ వస్తే పుణ్యలోకాలే రావచ్చు పుణ్యం పుణ్యం యొక్క కారణంగా స్వర్గాది లోకాలు రావచ్చు క్షీణపుణ్య మర్చలో ఒక విశాంతి ఇదంతా పోయేటువంటిదే కాబట్టి ఎప్పుడు నాకు దుఃఖం తప్పేటట్టుగా లేదు కాబట్టి ఈ ఆనందమయ కోసం ఏదైతే ఉందో ఇది కూడా సోపాధికత్వాత అనిత్యత్వాత కాబట్టి దీనికి అన్యోంతరాత్మ ఏదైతే ఉందో దీనికి ఏదైతే ఆధారంగా ఉందో ఏది ఆధార బ్రహ్మా పుచ్చం ప్రతిష్టా తదప్యేష శ్లోకతి టుమరో ఓ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యోకాఖినోవ్ లీ వర్త పర్జన్య పృథివీత్య శాని దేశోయోవర బ్రాహ్మణ సంతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య దేవి ఓం పూర్ణర్ణమాయ పూర్ణమెవాసిష్య భర్గోదేవ్య ధీమహే ధీరో యోచోదయా సహన సహనత్తు సహ వీయకర తేజస్విధీతమస్ైష పూర్ణ పూర్వోత్తర ఉత్తరోత్తర కోశాలు ఒకదాన్ని ఒకటి స్థూలాన్ని సూక్ష్మాలు పూరించుకుంటూ ఉన్నాయి సూక్ష్మ కోశాల చేత స్థూల కోశం అన్నమయ కోశం దేహం ఏదైతే ఉందో ఇది ప్రాణమయం చేత తేన ఇష పూర్ణ అన్నమయ కోశ పూర్ణ అట్లాగే అన్నమయము ప్రాణమయము ఈ రెండు కూడాను మనోమయము యొక్క కార్యమైనటువంటి విజ్ఞానం చేత అంటే జ్ఞానం చేత చేతనత్వం చేత పూరింపబడి ఉన్నాయి ఏది అన్నమయము ప్రాణమయం రెండు కూడా ఎందుకనంటే ఇప్పుడు ప్రాణం ప్రాణంలో ఏదన్నా మనకు వ్యత్యాసాలు వచ్చాయనుకోండి సరిగా ప్రాణం తీసుకోలేకపోతున్నాం మనసు గ్రహిస్తా ఉంది అంటే అక్కడ లేకపోతే గ్రహించేందుకు అవకాశం లేదు కాబట్టి దేహంలో కూడాను ఎక్కడ చిన్న ముళ్ళు గుచ్చుకున్నా కూడాను మనసు తెలుసుకుంటా ఉంది ఎందుకంటే ప్రాణం మనసుకు చేరేస్తూ ఉంది కాబట్టి ఈ విధంగా చేతనాత్మకంగా దేహ ప్రాణాలలో అన్నమయ ప్రాణమయ కోశాలలో మనోమయం కూడాను పూరింపబడింది అట్లాగే ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల్లో అన్ని చోట్ల కూడాను కర్తృత్వ అభిమానం ఇది విజ్ఞానమయ కోశం యొక్క కార్యం బుద్ధి యొక్క కార్యం అహం నేను కర్త కాబట్టి ఈ కర్తృత్వము అనేటువంటిది కూడాను అన్నిట్లో చేరిపోయింది దేహం మొత్తం మీద ఉంది కాలు కదుపుతున్నాను నేను కాలు కదుపుతున్నాను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను అంటాను ఉత్తరోత్తర కోశాలు ఒకదాన్ని ఒకటి స్థూలాన్ని సూక్ష్మాలు పూరించుకుంటూ ఉన్నాయి సూక్ష్మ కోశాల చేత స్థూల కోశం పూరింపబడుతూ ఉంది తేనా అన్నమయ కోశం దేనం ఏదైతే ఉందో ఇది ప్రాణమయం చేత తేన ఇష ప్రాణమయ అన్నమయ కోశ పూర్ణ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 ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల్లో అన్ని చోట్ల కూడాను కర్తృత్వ అభిమానం ఇది విజ్ఞానమయ కోశం యొక్క కార్యం బుద్ధి యొక్క కార్యం అహం కర్త నేను కర్త అనేటువంటిది కాబట్టి ఈ కర్తృత్వము అనేటువంటిది కూడాను అన్నిట్లో చేరిపోయింది దేహం మొత్తం మీద ఉంది కాలు కదుపుతున్నాను నేను కాలు కదుపుతున్నానంట మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను అంటాను చూస్తున్నాను నేను చూస్తున్నానంటాను కాబట్టి అహం కర్త అహం ద్రష్ట అహం శ్రోత అహం మంత ఇవన్నీ కూడా అహం భోక్త కాబట్టి ఎక్కడెక్కడ ఏది జరుగుతూ ఉండినా కూడాను నేను శ్వాసిస్తూ ఉన్నాను చూచారా గాలి కాబట్టి ప్రాణానికి సంబంధించింది అది నేను నడుస్తూ దేహం దేహానికి సంబంధించింది కాబట్టి ఆ విజ్ఞానమయ కోసం ఏదైతే ఉందో ఇది మనోమయంలో ప్రాణమయంలో అన్నమయములో అన్నిట్లో కూడాను తనై పూర్ణ అది పూరింపబడి ఉంది ఆనందమైన కోశం దగ్గరకు వచ్చేటప్పుడు దేహాది కోశాలన్నిట్లో కూడాను సుఖానుభవం కలుగుతూ ఉంది గనక సుఖాన్ని అనుభవించడం జరుగుతూ ఉంది గనక ఈ సుఖం ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఈ ప్రపంచంలో అది ఏ విధమైనటువంటి సుఖమన్నా కానివ్వండి అది ఇష్టప్రాప్తి ఇష్టవస్తు ప్రాప్తి వల్ల కావచ్చు లేదా పుణ్యష్ట కావచ్చు ఏ విధమైనటువంటి సుఖాన్ని మనం అనుభవించినా అందులో ఒక ఆనందం కనపడుతూ ఉంది ఆ ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందమయ్యే కోశం చేత తేనైష పూర్ణ కాకపోతే మనోమయ విజ్ఞానమయ కోశాల్లో ఇది ఆలోచనతో కూడి ఉన్నది గనక ఇక్కడ కేవలం సుఖమే ఉంది అని చెప్పడానికి లేదు ఎందుకని దుఃఖం కూడా అనుభవించబడుతూ ఉంది గనక మనసులో దుఃఖం కూడా తెలుస్తూ ఉంది కాబట్టి కాబట్టి సుఖం లేకుండా పోలేదు మనోమయ విజ్ఞానమయ కోశాల్లో కూడా మనం సుఖం లేశంగా అనుభవిస్తూ ఉన్నాం దానికి రెండే కారణాలు చూచాం ఒకటి ఇష్టవస్తు ప్రాప్తి కాబట్టి ఏదైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అది ప్రాప్తించినప్పుడు అది లభ్యమైనప్పుడు నీకు సుఖం కలుగుతూ ఉంది తాత్కాలికంగా మరొక వృత్తి భగ్నం కాకుండా ఉంటే అట్లాగే ఫలశ అనుభవ సమయే అనుభవ కాలే విభాతి విశిష్టైన భాతి కాబట్టి ఎక్కడైతే పూర్వపుణ్యం ఉందో ఆ పుణ్యఫల విశేషం వల్ల మనకు లభించినప్పుడు ఏదైనా తాత్కాలికంగా అప్పుడు కూడా మనం సుఖాన్ని పొందుతున్నాం ఇదంతా కూడా జాగ్రత్త అవస్థలో మనసులో జరుగుతుంది జాగ్రత్త అవస్థలోనే జరగాల్సిన అవసరం లేదు ఒక్కోసారి స్వప్నంలో కూడా జరుగుతుంది ఎందుకంటే మనసే గనక స్వప్నాన్ని కూడా అనేది ఆ స్వప్నంలో కూడాను కొన్ని మనకు అనుకూలమైనటువంటివి సుఖాన్ని కలిగించేటువంటివి జరిగినప్పుడు స్వప్నంలో కూడా సుఖపడడం జరుగుతుంది సుఖపడడం మనసు ఎక్కడ జరిగినా స్వప్నమైన జాగ్రత్త అది కేవలం మనసుకు